స్తోదం ప్రభా పరిశుద్ర గొప్ప దేవా ఏసయ్య మహిమోనత దేవా మీకు వందనాలు ప్రభ యేసో క్రీస్తు నామం బట్టి రాజా ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా రానయున్న బిడ్డల మీట్ త్వరగా రప్పించండి రాజా మహిమోనత కృపగల తండ్రి రాజుల రాజా ప్రభులకు ప్రభు దేవాది దేవుడ ఏసయ్య మీకు వందనాలు ప్రభా మీరు ఆకడాది తోరలో ఉంది ప్రభ మేము పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలా అనేకులని ప్రభా యొక్క వెలుగులోకి నడిపించి మీ నామం మహిమార్థమై ప్రభా ప్రయాసప ఈ జీవితాలు తీర్మానం చేసుకునే ఈ జీవితాలు ఈ ప్రభా ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా శోధనలు శ్రమాలను చూసి ప్రభా వెంకడు వేయకుండా వాటన్నిటిపైన యేసుక్రీస్తు నామంలో విజయాన్ని పొందుతూ ప్రభా మీ నామం ఇంకా గణపరచాలా మహిమపరచాలా స్మరించాలా ప్రభా మీరే అలాంటి కృపా భాగ్యం దయచేసి వస్తుతాత్మశక్తి నడిపింపు చేత నడిపించమని యేసుక్రీస్త నామం ప్రాధాన్యతం తండ్రి ఆమె ఆమె అయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధితును ీ నిన్నే ఆరాధితును ఓయసు నిన్నే ఆరాధితును నా తన్ నిన్నే ఆరాధితును ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీ మాటలు చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా ee lokam vadayya lokashalu vadayya nive chalayya ni choopulu chalayya నీవే చాలయ్యా నీ చూపులు చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయసూ నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును సర్వము నీవయ్యా సమస్తమువయ్యా సర్వముయా సమస్తమువయ్యా మార్గం నివయ్యా నా జీవము నీవయ్యా మార్గం నీవయ్యా నా జీవము నీవయ్యాసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ె ఆరాధింతును నా తన్ నిన్నే ఆరాధితును సివే జయమయ్యాం జయమయ్యా సిల్వే జయమయ్యా సివ మరణం యసు రక్తం జయమయ్యాసునామం జయమయ్యా యసు రక్తం జయమయ్యా యేసునామం జయమయ్యా ఓ యేసు ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును హెల్లుయా థ్యాంక్ యూ అన్నాడు చూద్దాం చిన్న వాక్యాన్ని వాక్యాన్ని తీసుకుంటాం పర్శుతురవ ఉదేవా మీకు వందనాలైనా మహోన్నతరవ తండ్రి మీకు తెలియజేసా ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి మంది వెనకాల ప్రభావ మీ తల్లిదండ్రుల మనందరినీ ఏర్పరచుకున్నందుకు మీకు ఎందుకు వదనాలైన వీటే సమస్త మహిమా ప్రభావికుంటున్నాం ప్రభావ ఈ యొక్క తండ్రి ప్రార్థనలు తండ్రి అనేక మంది పాలు పొందలేకపోతున్నారు కానీ మీరు నాకు అవకాశం దాన్ని బట్టి మీకు మీ యొక్క సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించేలాగపడండి కృప మా తన గురించి మహిమంగా ప్రార్థిస్తున్నాం తండ్రి సేవా జీవన విధానాన్ని దేశం చేసు ఇన్ని ప్రాంతాల తిరిగిందనేది ఆశ్చర్యం ఉంటుంది మొదటిదిగా ఆయన ప్రక్షేపడినాక మార్పు ఎదిగాక మొదటి ప్రయాణము ఇరుచులకు దాని తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అరేబియా ప్రాంతానికి పోయి సేవ చేసిండు మళ్ళీ దాని తర్వాత దమాస్కు తిరిగి వచ్చిండి అక్కడి నుంచి ఎరిస్లింగ్ పోయి కొంతకాలం మరి కొంత మనం చూస్తాము అతను రకరకాల ప్రాంతాల్లో విన్నట్టు ఎన్నో స్థలాలు తిరిగినట్టు ఇస్తాం సేవల విధానం ఉంటాయి మొత్తం లైఫ్ డెడికేట్ చేసుకోండి కదా ఎడ్యుకేట్ చేసుకొని ఆయన జీవన విధానం చేసినప్పుడు బహు ఆశ్చర్యం ఉంటుంది ఆయన ఒక గొప్ప దైవజనుడైన దెమలివేరు దగ్గర నేర్చుకున్నట్లు మనం చూస్తాం ఒక బైబుల్ కాలేజీ లో చదువుకున్నవి దాని తర్వాత సైనికుడు కూడా అయినా తర్వాత వాళ్ళని అయినా పెద్ద బిజినెస్ అవుతుంది చాలా పెద్ద బిజినెస్ దైనికుడు అన్నట్టు కాబట్టి మంచి పేరు ప్రత్యేకంగా ఉంచిన వాడు కథాని విడిచిపెట్టాల్సి వచ్చింది ఆయన రక్షణ బృంద ఆయనకి అననీయ అననీయ ద్వారా ఆయన రక్షణలోకి వచ్చినట్లు మనం చూస్తాం అననీయ ప్రార్థన తన కంటి చూపు రావడము దాని తర్వాత పక్షుధార్మ రావడము అవన్నీ మనం చూస్తాం అననీయ సేవ ద్వారా దాని తర్వాత పౌలికి ఇవన్నీ విషయాలు ఎవరి బయనకు వచ్చినట్టే యశుకరము తప్ప ఎవరు అవన్నీ అతను కేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకుంటారు ఆయన రక్షణ పొందినందుకు ఒక నాలుగు సంవత్సరములు తన పుట్టిన స్థలం తార్సిస్ కదా తార్సిస్ కి సంబంధించిన వాడు ఈయన అయితే యోన ఎనివే పట్నంకి పోవాల్సిందే పోయి తార్సిస్ కి బయట చేస్తారు బైబిల్గా రెండుసార్లు అనిపిస్తుంది ఈ పట్నం ఆశ్చర్యం ఉంటుంది టార్సిస్ కి యోన పోవాలనుకుంటున్నాడు ఈయననేమో తార్సిస్ నుంచి బయటకు వస్తున్నాడు ఆశ్చర్యం ఉంటుంది దాని తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు ఇంటి దగ్గర నుండి ఏం చేయాలి అంటే నాలుగు సంవత్సరాలు బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా వాళ్ళ జీవితం వాళ్ళకి బాగా ట్రైనింగ్ అయినట్టు దాని తర్వాత ఆ నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన బయలుదేరింది అతి యొక్క కుప్రా ఇక సైప్రస్ ఉంటుంది ఇంగ్లీష్ లో సిరియా సిరియా ప్రాంతం అది అతి యొక్క ఆ ప్రాంతానికి పోయి ఆయన ఫస్ట్ టైమ్స్ వార్త ప్రకటించింది అక్కడ దాని తర్వాత ఆయన మొట్టమొదటి మిషనరీ మిషనరీ జర్నీ అర్థంలో మొట్టమొదటి మిషనరీ జర్నీ ఎక్కడ జరిగిందంటే పౌలు ప్రయాణ సేవా ప్రయాణంలో ఎన్ని ప్రాంతాలు జరిగిన వాళ్ళ విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అంటే అనేక దేశాలు జరిగిన వాడు ఎక్కడ విశాఖ ఎదుర్కొంది స్పర్ణాన్ని జరిగిన కానీ అక్కడ బహు జ్ఞానవంతులు బహు తెలుగులో వారు ఉండేవాళ్ళు గ్రీస్ దేశంలో అట్ మనకి ఈరోజు మోడర్నిటీ ఉందంటే అంటే నాగరికత ఏమంటున్నాం మన తెలుగులో ఏమంటున్నాం గ్రీకు ఆధునికత గ్రీసు దేశం నుంచి వచ్చింది ఎందుకంటే ఇంగ్లీష్ భాషని గ్రీసు భాష నుంచి బయటకు అక్షరాలు నంబర్లు కూడా గ్రీకు భాష నుంచి బయటకు వచ్చినాయి ఉదాహరణకి ఏబీసీబీలు ఏబీసీబీకి గ్రీకు నుంచి వచ్చి అంటే ఏ నాల్ఫా అంటే ఏ ఒమేగా అంటే జెడ్ పీట అంటే బి అట్లా పేర్లు అనేది వచ్చే అంతా తిరిగల వాళ్ళని తీసుకుంటుంది తర్వాత జియోమెట్రీ కాలిక్యులస్ ఈ మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ వాళ్ళు కానున్నాయి అవే కాదు ఈరోజు కల్ సైన్స్ లో వాడే పదాలు అన్నీ వాళ్ళు కాను డియాలజీ అనే పదం గ్రీజి సిబ్ పదాలు కాదు ఇంగ్లీష్ పదం కాదు లెఫరాలజీ నియాలజీ ఆర్కియాలజీ ఇచ్చిన రకరకాల ఉంది కదా ఈ పేర్లు అన్ని కనుకొంది వీరికి దేశస్తు లేదు దానికి ఇప్పుడు ఎవరైనా థియాలజీ కోర్స్ చేస్తే అన్న ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి నేను నాలుగు సంవత్సరాల కోర్స్ చేసిన పీజీ మాస్టర్ ఆఫ్ డిగ్రీకి అని అలా రకరకాల సబ్జెక్ట్స్ నేర్పినవన్నీ పరిసరాయాల అయితే వీళ్ళకి న్యూమెటాలజీ అనే పేరు వినకపోయినా న్యూమెటాలజీ న్యూమెటాలజీ అంటే పశుధానకు సంబంధించిన బోధ అదొక సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ఎస్కెటాలజీ ఎస్కెటాలజీ అంటే ప్రభు యొక్క రెండవ రాక రక్స అట్లనే సొటేరియాలజీ అంటే పాపము గురించిన బోధ కంప్లీట్ పాపం గురించి ఒక ఆ సబ్జెక్ట్ ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ నేదానికి ఆంథ్రపాలజీ ఆంథ్రపాలజీ అంటే ఆదా మూల కాలం యొక్క వచ్చిన ఇట్లాకం జీవించి ఆంథ్రపాలజీ అట్లా రకరకాల సబ్జెక్ట్స్ నేర్పించేవాళ్ళు హోమ్ లిఫిటిక్స్ టెర్మన్యూటిక్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి టెర్మన్యూటిక్స్ అంటే మేము దేవుడు మేము ప్రకటించడం ముందు అయితే ఆయన రకరకాల దేశాలు సేవ చేసినప్పుడు సబ్జెక్ట్స్ ని వాలా సంబంధించిన జ్ఞానాన్ని ఈయన మీద వాడినప్పుడు ఈయన ఏం చేసిండు అనేది ఒకటి నేర్చుకుంటే నీకు కూడా ఈ లోకంలో అనేక ప్రాంతాల్లో ఈ లోకస్తులు వాళ్ళ జ్ఞానాన్ని వాడతారు నీ అయితే మీ ఆ జ్ఞానము మీరు వస్తే ఇష్టాలు చేస్తారు మీలోకి ఎందుకంటే ఈ లోపల జ్ఞానాన్ని దృష్టించి పుట్టింది ఈ లోకప్పుడు మర్యాద దృష్టించి పుట్టింది కాబట్టి ఈ లోపల జ్ఞానము ఏమో మనం నడుస్తాయి మనకి కావాల్సింది పదలో ఒక జ్ఞానం అయితే ఒక ముఖ్యమైన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనకి ఏ రీతిగా దీని నుంచి మనం బయటికి రావాలనేది అయితే రెండో పరిధి పత్రిక పదవ అధ్యయనము ఐదవ వర్షంలో ఏముందంటే ఐదో వర్షంలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హలో అలా వినిపిస్తా అదే ఇంత సడన్లీ డాక్టర్ ఇచ్చిందా అయితే ఏ విధంగా బైబుల్ జ్ఞానాన్ని ఈ లోకపు జ్ఞానానికి వ్యతిరేకంగా ఉందన్న విషయాన్ని మాట్లాడుతూ ఆయన మాట్లాడుతుంది ప్రతి ఆలోచన ఇప్పుడు మన మైండ్ లో ఇప్పుడు మనమంతా చదువుకునే వాళ్ళం మేము కూడా చదువుకున్న వాళ్ళు మీరంతా అయితే ఈ లోకపు చదువు ఏం చేస్తుందంటే ద్రవీణి వాక్యానికి విరుద్ధం పెట్టదు నాకు ఒక బ్రదర్ ప్రశ్నించింది ఏసుక్రవణం తప్పు లెక్క పెట్టగలరా అంటే లెక్క పెట్టా చెందుకు పెట్టలే నీకు ఆ పర్మిషన్ ఉంది కాబట్టి నువ్వు లెక్క మరి అది తప్పని నువ్వు ఎట్లా చెప్పగలవు అని నేను అయితే గిరాసనీయ ప్రాంతమైనప్పుడు సేనానే దయ్యం పట్టిన వచ్చినప్పుడు ఆ దయ్యం లెక్కంతో మాట్లాడుతున్నాయి ఆ దయ్యములు మమ్మల్ని ఇంకా మా తీర్పు దినం రాలేదు మమ్మల్ని శిక్షించడానికి వచ్చినావా అప్పుడు ఇతను విడిచిపెట్టుకోమంటే మేము ఆ పందులలో పోయేటట్లున్నామా కాదు అవకాశం ఇవ్వమంటాడు పర్మిషన్ ఇవ్వమంటాడు అడుగుతాయి ఇతను పంపిస్తాడు అప్పుడు ఆ అవన్నీ ప్రపాతంలో పడి పై చచ్చిపోతాయి అది ఆ పందుల మీద జీవనోపాధి చేసుకుంటున్న వాడి పరిస్థితి ఏది జరిగినట్లే కదా ఏ స్వా చేసింది తప్పు కదా అని అని మాట్లాడతారు ఇటువంటి విధానం ఇటువంటి జ్ఞానము తర్కము వచ్చినప్పుడు మనం ఎట్లా జవాబిస్తాం చెప్పి అది తప్పు అంటాడు కరెక్టే కదా ఒక రీతిగా చెప్తే ఈ లోకపు జ్ఞానం ప్రకారంగా అది తప్పే ఒకరి జీవానోపాధి కష్టాన్ని కలిగించినట్లు తప్పే కదా అందుకని పౌలు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఏమంటే ఎటువంటి తర్క వితర్కములు ఎటువంటి వితర్కములు వచ్చినా ప్రతి ఆలోచనమే క్రీస్తుకు లోపట్ చేయాలంటారు ఇది చాలా కష్టం నేను చెప్తున్నా బహు కష్టతరమైన జీవితం ప్రతిసారి నేను హాస్పిటల్ వినప్పుడు నాకు ఈ సమస్యలు ఏంటి ఎవరికంగా మాట్లాడుతున్నా ఈ సమస్యలు ఏంటి వాడి ఆలోచనలే కరెక్ట్ పని అప్పుడు మన ఆలోచనలు మనం దైవికంగా ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళు లోపలంగా ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ అప్పుడు నాకు ఆ ఆలోచన ప్రభు అప్పుడు అవి పని చేయవు అయితే ఏమవుతుందంటే సైఫ్ అని మనకు తెలుసు మైండ్లో జరగబడుతూ ఉంటాయి వాడు ఆలోచన పరిదా చేస్తూ ఉంటాడు గందర్గోళం చేస్తుంటాడు ఆ గందర్గోళంలో నువ్వు తీర్మానాలు తీసుకొని శ్రమల పాలవుతూ ఉంటాయి ప్రతి క్షణం నువ్వు నీవు ప్రాంతం చేస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరకాల ఊహలు వస్తూ ఉంటాయి ఇప్పుడు నీకు దానికి డాక్టర్స్ చెప్తాడు అమ్మ నీకు పిల్లలు గుట్టరమ్మ అంటారు అది సైతాన్ తలంపి దాన్ని ప్రభుత్వ సవర్పించగలం సైతాన్ వాళ్ళు అన్ని రథాలని పిచ్చినప్పుడు ఈ లోకపు జ్ఞానం ఈ శరీరంలో అవయవాళ్ళు సరిగా లేవు అది సరిగ్గా పనిచేస్తలేవు ప్రభుత్వం నీకు పిల్లలు అని వారు చెప్తే నువ్వేమని చెప్పాలంటే సైతాన నేను రక్తం పెట్టి కొనబడ్డవాడిని కేసుప్రభ యొక్క కృపా నా మీద ఉంది ఈ తలంపులు నేను ఎంప్ సమర్పిస్తున్నప్పుడు అంటే అది పారిపతి పాత్ర నాకు ఉద్యోగం సరిగ్గా లేదు నాకు జాబ్ సరిగ్గా లేదు నా శరీరంలో ఎప్పుడేదోయోగం ఎప్పుడు పేదరికంలోనే ఉంటున్నా ఇవన్నీ ఈ లోపల తలంపులు అన్నట్టు రాజుల వంశంలో పుట్టిన వాళ్ళ మన సైతం చెప్పాలా పేదరికము సైతాన్ని చేర్చిందని చెప్తే ఎందుకంటే వాడు మంచి ఫలంపులని అలగించకుండా నీ మనుషుని నీ వాడి కంటలను తీసుకుంటున్నా పరిస్థితుల్లో నీ కంటలకు రానివ్వకుండా తీస్తుంటున్నాడు ఏం చేస్తున్నావు అది ప్రభుత్వం అనిపించకుండా వాడి ఫలంపులకు చోటించి వెళ్ళిపోతున్నాం అందుకు నీ శ్రమల పాలవుతున్నా కాబట్టి జాబ్ లేదని బిజినెస్ అడిగి లేదని నా క్షీరంలో అనారోగ్యం ఉందని ఇవన్నీ ఈ లోకపోతంకుల అన్నింటి ప్రభుత్వం సమర్పించేసిన వారికి ఈ మైండ్ టోటలీ ఫ్రీ అయిపోతాయి నాకు చాలా మంది చాలా మంది బ్రదర్ మీ గురించి నాకు కలు వచ్చింది కదా ఈ గురించి నా కలు వచ్చింది ఎంతోమంది చెప్తా ఉంటారు నీవెంట ఊరపడుతున్నట్లు మీరు ఏదైనా స్త్రీ నేను కొడుతున్నట్లు ఇట్లా అన్ని చెప్తా ఉంటారు ఆ సైతాన్ని అట్లా జరుగుతా ఉంటుంది అన్నట్టు కదా నేను చంపనీ కొట్టే బయలుదేరి అట్లా ఎంతోమంది చెప్పట్లేదు కదా నేను ఇమీడియట్లీ ఆలోచిస్తాను ఇది ప్రభు వల్ల కలుగుతుంది ఆ సైతం నుంచి ఎందుకంటే ఆయన సమృద్ధి గల జీవన ఇవ్వడానికి వచ్చి మనకి చరిత ఇమాజినేషన్స్ అన్నింటి తరమ కొట్టచ్చు మనం జీవితం జీవితాపరి గొడవలకు జీవలు ఇచ్చట వచ్చినా అది సమృద్ధిగా కలుగుతాం నేను వచ్చిన బట్ మనకి సమృద్ధి గల జీవాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ అవన్నీ మోసకరమైన ఇమాజినేషన్స్ అన్నట్టు సంతాన్ని తలంపులు అన్నట్టు దేవుడికి సమర్పించి ముందుకు వెళ్తాడలాంటి కృపాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం ప్రభావ ప్రతి ఆలోచన మీకు లో ఉన్నట్లు మేము చేయాలా ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ లోకపు ఆలోచనలు మమ్మల్ని భయంలో బెదిరించి కొడతా ఉంటాయి ప్రభావ అలసట చేస్తా ఉంటాయి ప్రభా మీ అంతా ఆనందించనీయకుండా చేస్తూ ఉంటాయి ప్రభా ప్రతి ఆలోచనని మీకు సమర్పించేస్తున్నాం వేరే మహిమార్థంగా నిలబెట్టుకోండి మమ్మల్ని క్లియరెన్స్ అనుగ్రించండి మా మైండ్ లో ప్రతి డిస్టర్బింగ్ ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ జీవం గల తంది జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వందాలిస్త గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్న ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడైనా ఇక నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేష్శ్వర్యం ఇక యుగంలో నీకే కలుగునిగాక హలలీయ నా దేవ నా ఇక మధ్య కారణశంలోనైనా మీ సన్నిధులు భాగ్యాన్ని కృపణ మాకు అనుగరించినైనా ఎవరికి లేని మీరు మాకు ఇచ్చినారు ప్రభ దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నైనా మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అవునైనా ప్రతి తలంపులు ప్రతి ఆలోచన ప్రభావ మీకు సమర్పించాలా ప్రభా అయినా మేము సమర్పించాలా ప్రభా అనేక అనేకమైన ఆలోచనల ప్రభా మీకు సమర్పించాలా ప్రభా రీతిగా అప్పుడే ప్రవ మనుషులు ప్రభావ దైవికమైన విధానాల అర్థం చేసుకోగలరు ప్రభా శారీరకం ఉన్న వాళ్ళకి ప్రవాన్ని శారీరకమైన తలంపులాగానే వస్తాయి ప్రవ అలాంటి వాళ్ళకు మేము ఏ రీతిగా ప్రవ వాళ్ళ తలంపులు మీకు సమర్పించాలా మీ మీరే మాకు సహాయకులు నడిపించమని ఇది బహు కష్టతరమైంది ప్రభా అయినా మీకు సమస్తం సాధ్యం ప్రభావ మేము నమ్ముతున్నాం అయినా మాకు కూడా సమస్తం సాధ్యం ప్రభా మీ అందు దాన్ని బట్టి నీకు ఎంతో వందాలిసయ్యా మీకు పశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమదిష్టమైన మీ కృపల్లో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా మమ్మల్ని బలపరిచినందుకే నీకు ఎంతో వందాలిసయ్యా గొప్పదేవా ఐగికమైన విజయాలతో మేము కొట్టుకోకపోకుండా మీరు సహాయపడండి అయినా నైనా ఈ లోకమైన పనులతో మేము అలసిపోతున్నాం ప్రభావా మమ్మల్ని క్షమించమను ఆదిష్టమైన గొప్పదేవా నా తండ్రి ప్రతి సమయం అయినా మీ సందులు మేము గడపాల ప్రభావా నైనా ఈ సయ్యా నా తండ్రి మా తలంపులు పరిపరి విధాలు పోకుండా మీరు సహాయపడండి మీకు తలంపులకు మేము చోటిస్తున్నాం అయినా మా తలంపులు సమస్తం మీకు సమర్పిస్తున్నాం అయినా గొప్పదేవా నా తండ్రి మా హృదయంలో మీరు మమ్మల్ని మనకు ఆదిష్టం మీ ఆలోచనలు మీ తలంపులు మీ జ్ఞానం మాకు అనుగరించిన ప్రతి దశలోనైనా దైవికంగా మేము ఆలోచించాలా ప్రభావ ఆత్మలో మేము వివేచించాలా ప్రభావ అలాంటి కృప మీ సమృద్ధి జీవాన్ని మాకు ఇవ్వడానికి లోకానికి వచ్చిన ఓ ప్రభావ నా తండ్రి సమృద్ధిగా మీ కృపను కూడా మాకు అనుక్షణం మాకు అనుగరించినైనా దాన్ని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకున్న వాకిందర మీరు మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచేందుకు నీకు వందలు ఇస్తాయా ఓ ప్రభావ ఆలోచన ప్రతి దశలో కొన్ని మేము మాకై మేమే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటాం ప్రవ్వ మీకు సమర్పించకుండా ఈ రోజు మమ్మల్ని హెచ్చరిక ఇచ్చినైనా కాబట్టి ప్రతి తలంపులు ప్రతి తలంపులు మీకు సమర్పించాలా ప్రవ్వ దుష్టుని కలిగిన ఇవన్నీ అవి మమ్మల్ని ప్రవ్వా అవిశ్వాసంలో నడిపిస్తాయి ప్రవ్వాటు గర్దించమని ప్రార్థిష్టమైన మీ తలంపులకు మేము చోటు ఇవ్వలాగా సాయపడమని మీ ఆత్మ నడిపింపుదించండి ఈ ఆరదన పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షులు నిలబెట్టుకోండి అయినా ఇంకెంత ఆరోగ్యంలో పాల్గొనలేదా కుటుంబాల గురించి ప్రార్థిష్టం మీ కృపాలను జ్ఞాపకం చేసుకున్న బలపరచండి అగ్ని కంచి పెట్టండి అయినా నూతనగా అభిషేకించి మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఓ ప్రభా తండ్రి చంద్రశేఖరం గురించి ప్రార్థిష్టమైన అన్నం ఉంటాడు మంచి ఆరు ఇచ్చిన ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టి మేము ప్రార్థిష్టమైన మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం అయినా ఈశకరిస్తామహలూ మీరే స్వస్థపరిచిను పర మంచి ఆరు ఇచ్చిన ప్రభావ ఓ గొప్ప దేవనతని ఎంత అలసట్టుగా ఉన్నా కానీ ప్రవ్వ నైనా మీ ఎందు ఆనందిస్తుందిగా ప్రభావ మీరే బలపరచండి ఇంకా నైనా ప్రతి అవయాన్ని స్వస్థపరచండి నైన్ ఆ ప్రతి విషయాలు మీరు సహాయపడమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ కుటుంబం చుట్టూ అగ్గని కంచేనా మా కుటుంబాల అందరి చుట్టూ అగ్గని కంచెపెట్టను దృష్టి నుంచి మీరు కాపాడమని ప్రార్థిష్టమైనా నైనా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ మేము ప్రయాణిస్తడాలా మమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి ప్రభావాత్వికంతో ప్రేమతో మేము సమాధం చెప్పి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ప్రభావ ఆ విషయాలు మేము నేర్చుకోవాల మీ సంధ్యలో కూర్చోండి దానికి కృపరించమని ప్రార్థిష్టమైన ప్రతి ఆటంకాలు కొట్టి వెళ్లి ఈ దీని మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రభావ ప్రతి పని మీద ఘన విజయం సురక్షితంగా మా గృహాలు చేర్చి నీ నామాయిని పై మీద గొప్ప దేవ మీకు వందనాల ప్రభా వేసే క్రీస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీకే వందనాలు ప్రభావ వాక్యం ఫలింపు దేవుడు ప్రభా జీవం గల జీవాధిపతి మఠమొన్నత దేవ వందనాలు ప్రభా దేవా దృష్టి మా మా ఆలోచనలని ప్రభా వాడు డిఫరెంట్ వేలో తీసుకెళ్తాడు ప్రభా కానీ అన్నింటినీ మేము మీకు సమర్పించుకోవాలా మా ఆలోచనలు మా తలంపులు ప్రభ దేవ ప్రతి ఒక్కటి కూడా రాజా ఆత్మతో సహితము దేవ సంపూర్ణంగా ప్రభావ మేము సమర్పించుకొని దేవ మీ తలంపులతో మీ ఆలోచనలతో ప్రభా మీ స్వబుద్ధితో దేవ ఈ లోకంలో జీవిస్తూ నడిపింపబడాల సహాయపడండి ప్రభా అలాంటి ఆత్మశక్తి మాకు దయచేయండి అలాంటి బలాన్ని మాకు దయచేయండి ప్రభా పరి పరి విధాలుగా దుష్టుడు కొడుతూనే ఉంటాడు ప్రభా వానికి లొంగకుండా రాజా వాటిపైన విజయాన్ని పొందుతూ వేసి ప్రభావ అభావ మీ నామ మహిమార్థమై లోకంలో మేము జీవించాలా ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా ప్రార్థన జీవితం కలిగి ఉండాలా ఆత్మీయ నడిపింపబడాలా అలాంటి జీవితాన్ని మాకు దయచేసి ప్రభా మీ మహింపొందని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ ప్రేమల దేవాణి నీకెళ్ళి ప్రభా కృతజ్ఞతలు సర్వ శక్తి మంత్రుల సర్వాధికారులు నీకేంద్రభా మేనజీ దూతులతో కూడిన మహానుద్రమైన గొప్ప దీవ నీకే స్తోతం నీకే వందాలు తండ్రి దేవాయజ్చ ప్రభావ మరి వాక్యం చేత మాట్లాడిన గొప్ప దేవా నీకే మరి భిన్న వాక్యాన్ని ప్రభావం మరి హృదయ ఫలింపదయ చెంతండి దేవాయచ ముఖ్యంగా ప్రభా మేము ప్రభా రకరకాల విధంగా ఆలోచించడానికి ఏం చేయలేదు ప్రభా కేవలం ప్రభని యొక్క పరిశుద్ధాత్మ చేతని మాకు నడిపింపు దయచం తండ్రి మాకున్న ప్రతి తలంపులను కద్దించి కొట్టి ప్రభా నీ యొక్క తలంపుల చేత మాకు నడిపింపదాయి చెంతండి దేవని యొక్క తల్లింపులకు మేము చోటు ఇవ్వాల ప్రభ అప్పుడైతే మీరు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా దేవాజప్రభ ప్రతి దిగుడు ప్రభా నీ యొక్క మాటలకు మేము లోబడి నడుచుకోవాల ప్రభా మీ దగ్గరగా కలిగి మేము నడుచుకోలేదండి దేవాయజ్జు ప్రభా దృష్టి ఎన్నో విధంగా గాలం వచ్చిన ఆ గాలంలో మేము పడిపోకుండా తండ్రి మేము స్థిరంగా నిలబడేలాగా ప్రభా మాకు స్థిరమైన మంచుని దాయిచ్చింది ప్రభా దేవాజప్రభ మృదయంలో చేసిన ప్రతి పాపని చాపని అన్నింటినీ తొలగించి వే ప్రభా వృదయాన్ని ప్రభా యొక్క వాక్యం చేత ప్రభా మరి మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు ప్రభా నీకు వందనాలు తండీ దేవాయజ్ ప్రభ ఎవ్రీడే ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించాలా విన్న వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేయాలా ప్రభా అప్పుడైతేనే ప్రభా నీ నామని మాయమో పరిచయం వారం అవుతుందండి దేవ నీకేస్తూ నీకేందండి దేవాయజ్ ప్రభా నీ బిడ్డలమయ్యే ప్రభా ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవ నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత ఆస్పూతిలో స్థోతా ప్రభా దేవాజు యొక్క రాకడం ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేము తొందరగా సిద్ధపడాలా అనేకులకు నీ సత్యని మేము ప్రకటించాలండి దేవా మేము ఎవ్రిడే వెలగాల ప్రభా ప్రాధలో ఉండాల ప్రభా వాక్యలు ధ్యానించాల ప్రభా అనేకులకు మేము సత్యని ప్రకటింపచండి ఆ విదంబంలో మేము ప్రార్థిస్తాం తండ్రి యొక్క సాయం లేకపోతే ప్రభా మేమేం చేయలేం తండ్రి దేవా ఎదుగు ప్రభ అడుగడుగున ప్రభా నీ యొక్క సాయం మాకు అవసరం ప్రభా నీ యొక్క సాయం చేత మాకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తుండీ దేవ నీకే స్థాతం నీకు అండి దేవ ప్రతి రోగాల నుంచి ప్రభా ప్రతి బిడ్డల పైన ప్రభ దయ చూపించండి ప్రభా నీ యొక్క కృపా వెంబడే కృపాన్ని దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్తు ప్రభా ప్రతి శోధన యచుకు నామంలో గద్దించి కొట్టివేసే ప్రభా దేవాయప్రభాన్ని సత్యని అనుసరించి మేము నడుచుకోవాలి ప్రతి వారికి నీ సత్యాన్ని ప్రకటింపచ్చా ప్రభా నీ యొక్క మేము చూపించాలి ప్రభా దేవాయ ప్రభా నలిగిన ఎంతో మందున్నారు కాబట్టి ప్రభా వారిని ప్రభా మీరు తాకి ముట్టి స్వస్థపరిచి వారిని కూడా ప్రభా నీ యొక్క సన్నిధిలోకి నడిపించుకోమని ప్రార్థించడం తండ్రి దేవ నీకే స్తోత్రం ప్రభా మరి మీ నమ్మకూడ నడిపించి ప్రభా మీరు అక్కడికి మందరిని సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మన పొరుపు ఏసు క్రీస్తు కృపా సమాధం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనన్ అందరికీ ప్రైజ్ లో